నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి ఏమిటి ఏమీ లేదు గాయత్రి టాకీస్ లో తెలుగు సినిమా ఉంది అయితే ఏమిటి దానికి వెళ్ళాలి వెళ్ళు నువ్వు కూడా నాతో రావాలి నేనెందుకు ఎందుకేమిటి సినిమాకు ఇప్పుడు నాకు పని ఉంది ఏం పని మాస్టర్ గారితో మాట్లాడాలి రేపు మాట్లాడు ఇప్పుడే మాట్లాడాలి నువ్వు వెళ్ళు నా దగ్గర డబ్బులు లేవు అదే ఆ విషయం నా దగ్గర ఉన్నాయి తీసుకో నువ్వు కూడా రా పర్వాలేదు నాకు వీల్లేదు నువ్వు వెళ్ళు అండ్ రిపీట్ స్టార్ట్ రవి నువ్వు నాకొక సహాయం చెయ్యాలి రవి నువ్వు నాకొక సహాయం చేయాలి ఏమిటి ఏమిటి ఏమీ లేదు ఏమీ లేదు గాయత్రి టాకీస్లో తెలుగు సినిమా ఉంది గాయత్రి టాకీస్లో తెలుగు సినిమా ఉంది అయితే ఏమిటి అయితే ఏమిటి దానికి వెళ్ళాలి దానికి వెళ్ళాలి వెళ్ళు వెళ్ళు నువ్వు కూడా నాతో రావాలి నువ్వు కూడా నాతో రావాలి నేనెందుకు నేనెందుకు ఎందుకేమిటి సినిమాకు ఎందుకేమిటి సినిమాకు ఇప్పుడు నాకు పని ఉంది ఇప్పుడు నాకు పని ఉంది ఏం పని ఏం పని మాస్టర్ గారితో మాట్లాడాలి మాస్టర్ గారితో మాట్లాడాలి రేపు మాట్లాడు రేపు మాట్లాడు ఇప్పుడే మాట్లాడాలి నువ్వు వెళ్ళు ఇప్పుడే మాట్లాడాలి నువ్వు వెళ్ళు నా దగ్గర డబ్బులు లేవు అదే ఆ విషయం అదే ఆ విషయం నా దగ్గర ఉన్నాయి తీసుకో నా దగ్గర ఉన్నాయి తీసుకో నువ్వు కూడా పర్వాలేదు నువ్వు కూడా రా పర్వాలేదు నాకు వీలు లేదు నువ్వు వెళ్ళు నాకు వీలు లేదు నువ్వు వెళ్ళు డ్రిల్స్ రెప్యుటేషన్ డ్రిల్ నువ్వు రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి నువ్వు రేపు సాయంత్రం మా ఇంటికి రావాలి అక్కడ మా నాన్నగారితో మాట్లాడాలి అక్కడ మా నాన్నగారితో మాట్లాడాలి మనం బాగా పని చెయ్యాలి మనం బాగా పనిచేయాలి రవి సినిమాకురా రవి సినిమాకురా నాకు పని ఉంది నాకు పని ఉంది పర్వాలేదు రావాలేదు రా నాకు వీలు లేదు నువ్వు వెళ్ళు నాకు వీలు లేదు నువ్వు వెళ్ళు సుగుణ నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఈ పని చెయ్యి నాకు ఇంకా పని ఉంది నాకు ఇంకా పని ఉంది పర్వాలేదు పర్వాలేదు ముందీ పని చెయ్యి ముందీ పని చెయ్యి ఆ పని చెయ్యి తర్వాత ఆ పని చెయ్యి నాకు వీలు లేదు నాకు వీలు లేదు ఆ పని నువ్వే చెయ్యి ఆ పని నువ్వే చెయ్యి బిల్డప్ డ్రిల్ మాట్లాడాలి నీతో మాట్లాడాలి నేను నేను ఈతో మాట్లాడాలి కూర్చోవాలి కుర్చీలో కుర్చీలో కూర్చోవాలి ఆ కుర్చీలో కూర్చోవాలి నువ్వు నువ్వు ఆ కుర్చీలా కూర్చోవాలి ఇంటికి ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి నాతో నాతో మా ఇంటికి రావాలి సాయంత్రం సాయంత్రం నాతో మా ఇంటికి రావాలి నువ్వు నువ్వు సాయంత్రం నాతో మా ఇంటికి రావాలి చెయ్యాలి ఒక సహాయం చెయ్యాలి నాకు ఒక సహాయం చెయ్యాలి నువ్వు నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి వేణు రవితో మాట్లాడాలి గోపి వేణు వేణు మీ నాన్నగారితో మాట్లాడాలి అతను వేణు అతనితో మాట్లాడాలి నువ్వు వేణు నీతో మాట్లాడాలి వేణు నాతో మాట్లాడాలి వాడు వేణు వాడితో మాట్లాడాలి వాళ్ళు వేణు వాళ్లతో మాట్లాడాలి నేను తినాలి. నేను నేను తీస్కో. తీసుకోవాలి నేను ఈవెళ పది చపాతీలు తీసుకురావాలి నేను ఈవేళ పది చపాతీలు అడగాలి రవి సుబ్బారావుతో మాట్లాడాలి వెళ్ళు रवि सुब्बा राव తో వెళ్ళాలి రవి సుబ్బారావు తో రావాలి పో రవి సుబ్బారావు తో పోవాలి చెప్పు రవి సుబ్బారావు తో చెప్పాలి రెస్పాన్స్ దేడ్ రవి పని చేయాలి రావాలి చదువు నాకు వీలు లేదు నేను కొత్త పుస్తకం చదవాలి గోపీ నువ్వు ఈ పెట్టె మా ఇంటికి తీసుకురావాలి మాస్టర్ గారు మాట్లాడు నాకు వీలు లేదు మాట్లాడుతు సినిమాకు రావాలి ఈ పని చెయ్యి నాకు వీలు లేదు నేను ఈ పని చేయాలి చెయ్యాలి మీరు ఒక గంట ఇక్కడ కూర్చోవాలి సినిమా పో నాకు పోలు లేదు నేను సినిమాకు పోవాలి ట్రాన్స్ఫర్మేషన్ నాతో రావాలి గోపీ నువ్వు రామారావుతో మాట్లాడు గోపి నువ్వు రామారావుతో ఇంటికి తీసుకురాండి ఏమండి మీరు ఈ పుస్తకం మా ఇంటికి తీసుకురావాలి గోపాలరావు గారు మీరు ఆ పెట్ట తీసుకుపోండి గోపాలరావు గారు మీరు ఆ పెట్టె తీసుకుపోవాలి సుగుణ నువ్వు కమలతో ఆ విషయం చెప్పు సుగుణ నువ్వు కమలతో ఆ విషయం చెప్పాలి